సంకీర్తన రెండు వందల యాభై తొమ్మిది నగధర నందగోప నరసింహజవరద శ్రీ నరసింహ నరసింహ పరంజ్యోతి నరసింహ వీరనరసింహ లక్ష్మీనరసింహ నరసఖ బహుముఖ నరసింహరకాంతక జీ జే నరసింహ నమో నమో పుండరీక నారసింహితరాసురసింహ నమక చమక హతనరసింహ ఓ నముదనవంధ్య నారసింహ నవరసాలంకార నారసింహ ఓ నవనీతర శ్రీ నారసింహ నవగుణివెంకటనారసింహ ఓ నవమూర్తిమండెము నారసింహ